మామూలు మా కుటుంబాలను ఆదరించుకుని నడుచున్నాం ఇంకా తండ్రి ప్రార్థన అంశాలలో మరి యొక్క వాక్య పరిచయలో మా ఏ రీతిగా నడుచుకున్న మాకు నేర్పించుకుని బోధించుకుని ఉపదేశించమని మీరు చూపునటువంటి ఈ ప్రేమ కనికరమను బట్టి వందనాలు ఉన్నతమైనటువంటి మీ నామకు వందనాలు మా ఏ రీతిగా మేము అనుగినాము మీ అందరి విశ్వాసంతో ఎదుగుటకును జీవించుటకును ఇద్దరు ఎదుట నీకు సాక్షిగా ఉంటప్పు పొందాలు ఇచ్చేయండి ప్రేమగా రమ ఉన్నతమైన గొప్ప తండ్రి అన్నదిన కాచి కాపాడుచున్నారు మీ కొందనాలు సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ గత ప్రభావం మీరే పొందమని వేసుక్రీస్తున్నా ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె పాట పాట ఓకే అన్న పాడుతున్నా పాట పాడుతున్నాం అన్న అల్లెలు ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ ఇషయాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఇషయాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా శోకపులోయలలో కష్టాల కడగన్ల కడలే కడలి లో నిరాశ ని స్పృహలో కష్టాల కడగన్ల కడలే కడలి లో నిరాశ అర్ధమె కాని జీవితం ఇక వేడమణి నేనను కొనగా అర్ధమే కాని జీవితం ఇక వేడదమణి నేనను కొనగా కృపా గలదేవా నా కష్టాల కడలిని దాటించి తివి కృపా గలదేవా నా కష్టాల కడలిని దాటించితీ ఆ ఎడబాయ నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములు ఎదురయోధనలు లోకాశల జో సడలి విశ్వాసములు విశ్వాస పోరాటములో ఎదురా సడలితి విశ్వాసములో క్షే చూచి ఇక నీతి వేడదమని అనుకొనగా లక్షే మమునే చూచి ఇక నీతి వేడమని అనుకొనగా దీర్ఘ శాంతము గలదేవ నా చేయి విడ నడిపించితి దీర్ఘ శాంతము గలదేవ నా చేయి విడవక నడిపించితి ఆ ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికి నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చెంది తీ నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యజ కూడా అనుభవాలతో బలపరచితి ప్రధాన యజ కూడా అనుభవాలతో బలపరచితీ ఆ ఎడబాయన్ నీ కృపా నను విడవదు ఎన్నడిగీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఇసయాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఇసయాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికి ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికి అలళయా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాట్లా ప్రైజ్ లాడ్ రవి బ్రదర్ మీరు కూడా ఒక పాట పాడనుకుంటున్నారు ఓకే బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ అందరికీ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లాడ్ ఒక్క నిమిషం బ్రదర్ గిపోను ఆగిపోను నేను సాగిపోను ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లే విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే సాగిపోదును ఆగి గిపోను నేను ఎండిన ఎడారిలోయలలో నేను నడచినను బండారున బీడులలో నేను తిరిగినను ఎండిన ఎడారిలోయలలో నేను నడచినను బంద బారున బీడులలో నేను తిరిగినను నా సహాయకుడు నాకా పరియేసే నా సహాయకుడు నా పరియేసే హల్లే లుయా హల్లే అల్లేయల్లే లుయా అల్లే అల్లే అల్లేయల్లే పగలే దెబ్బ కైనను రాత్రి వేళ భయముకైనా భగవని బాణమున నేను భయపడను పగలిండ దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా భగవాని బాణమునకైనా నేను భయపడను నాదు ఆశ్రయము నాకా పరీసే నాదు ఆశ్రయము పరీసే అల్లేలు హలు అల్లే అల్లేలు అహల్లే అల్లెలు హుయా పదివేల మంది భయపడిన పదిల ముగ నేను ప్రభుయేసు సన్నిధానమే నాకు ఆధారము పదివేల మంది భయపడిన పదిలముగా నేను ఉండెదను ప్రభు ఏ సు సన్నిధానమే నాకు ఆధారము నాదు ఆశ్రయము కోటయూసే నా దు ఆశ్రయము నా కోటూసే అల్లే అల్లే అల్లే అల్లే సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను హల్లు యా విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లే హల్లే Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Sagi po dunu, agi po nunenu. Alleluia, thank you, brother. Praise God. Praise God, brother. Pradhan, Jaisam. పర్షుద్రవ తండ్రి మీకు వదనాలైనా మహోన్నతుడవి దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాంనైనా మా యొక్క కల్వరిశిలో మా పాపము శాపము రోగము వ్యసనములను భరించి మాకు బదులుగా మరణించి వాళ్ళు రక్షించుకునేందుకు మీకు వదనాలు మా పాపాలు క్షమించండి మీకు వదనాలకి మీకెంతో వదనాలనైనా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ఏసీగా యుగ యుగంలో తని మీకే స్థితులు కలుగును గాక ప్రభా ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని జ్ఞానిస్తున్నాంనైనా మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి మీ యొక్క కృపలు మారు జ్ఞాపకం ముఖ్యంగా తండ్రి మేము ఉంటున్నది బహుశ్రమ కాలం ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు పైగా ప్రభు వాడు మీ భక్తులని ప్రభావ జగడ ఎన్నిసార్లు మాకు చూపించినైనా అవునైనా వేరింగ్ ఆఫ్ ద సెయింట్స్ అన్న అంశం మీద మీరు అనేక పర్యాలు మాట్లాడుతారు కానీ దేవుని బిడ్డల్ని ఇది గ్రహించక పౌను ప్రభు ఎందు నిమిత్తమై ఇటువంటి శ్రమ కలుగుతుంది అని గ్రహించక ప్రభు కొట్టుమిట్టాడుకొని పోతా ఉన్నారు నేను కానీ మీరు మాకు చూపించినారు నేను దాన్ని ఎట్లా రీతిగా ముందుకు జీవితాన్ని కొనసాగించాలన్నా దాన్ని మీకు ఎంతో వందనాలు అయినా మాతో మాట్లాడండి బలపరచండి ఈ సత్యాలను గ్రహించి ఈ లోకంలోని శ్రమలు ప్రభు ఎంతో దాన్ని దేనికి పనికి రాని అన్న విషయాన్ని వ్యాఖ్యం చేస్తున్నారు ఆ యొక్క పరులకు అనుభవాలు తండ్రి పోల్చుకుంటేనైనా కావునైనా అవి ఎన్నదినవి అని మీరు అన్నారు నైనా బట్టి మీకు ఎంతో వదనాలి కాబట్టి లోకంలో ఎంత సేవలున్నా ఎన్ని వేదనలు ఉన్నా ప్రభావ మీ అందు మేము ఆనందిస్తూ ముందుకు పోవాలా ప్రభునంద ఆనందించడానికి మీరు హెచ్చరించినారు మరలా చెప్పుకుని ఆనందించారు కాబట్టి ఎటువంటి కష్టాలున్నాయి సమస్యలు ఉన్నా ప్రభావ మీ అందు మేము ఆనందిస్తూ ముందుకు పోవాలా అటువంటి భాగ్యాన్ని ఉన్న వాళ్ళకి అందరికీ ముఖ్యంగా ప్రకటన గ్రంథం పద్నాలుగు అర్థాన్ని మేము ఆరంభించిన ప్రభావ పోయిన వారం మీరే మాకు సహకరి నడిపిస్తుంటే మీకు వదనాలు ఈ వాక్యాలన్నింటినీ మేము జాగ్రత్తగా గ్రహించాలా ఓ ప్రభు వీటిని జీర్ణం చేసుకోవాలా మా జీవితాలలో పరీక్షకు పోయినట్లు సిద్ధపడాల క్రైస్తవ జీవితంలో ఉన్న బలహీనత తండ్రి అది ఓ ప్రభు అది ధ్యానించి వెళ్ళిపోవడమే కానీ ఎవరు పాటించలేక సిద్ధలు అందుకే అవిశ్వాసంలో పడిపోయినారు అందుకే ప్రభావ మనుషుకు మరి తిరిగి భూమి మీద విశ్వాసాన్ని కనుగొన అంటే వారు ధ్యానిస్తున్న ఏ వాక్యం కూడా వారిలో హృదయలో భద్రపరచుకోలేకపోయినారు నేను కానీ మేము వీటిని ధ్యానిస్తున్నాం భద్రపరుచుకుంటున్నాం అనేకులకు చూపిస్తున్నాం ప్రభా అవును ప్రభ మీరే అది మాకు కాబట్టి మేము జాగ్రత్తగా జీవించి ప్రతి ఒక్కరికి మిమ్మల్ని ఈ వాక్యాలను బోధించాలా అనేకులని మీ చింత నడిపించాలా అనేకులని గొప్ప సేవకులంగా తయారు చేసుకోవాలా అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి మీకు పరిశోధన నడిపితాయి చేయమని ఏసు క్రీస్తున్నామా ప్రార్థించుతున్నాం తండ్రి పోయిన వారం మనము పద్నాలుగవ అధ్యాయం ఆరంభించుకున్నాం ప్రకటన గ్రంథము లోని ఈరోజు మరికొన్ని విషయాలు ఆ అధ్యాయంలోని దాన్ని సిద్ధపడదాం మీ బైబిల్స్ మీరు తెరుచుకుంటే నేను ప్రకటన గ్రంథంలోని వాఖ్యలను చూపిస్తూ ఉంటాను ప్రకటన గ్రంథంలోని పద్నాలుగవ అధ్యాయంలో ఒక స్పెషల్ క్రైస్తవ గుంపు గురించి దేవుడు అక్కడ మన కొరకు భద్రపరిచిండు ఈ పద్నాలుగవ అధ్యాయంలో ఏ విషయాలు మనం చూస్తున్నామంటే దేవుడు ముద్రించుకున్న వాళ్ళు వేరే సైతాను ముద్రించుకున్న వాళ్ళు వేరే అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఇది బహు కష్టం చాలా మంది ఎందుకు దీన్ని చూడలేరో నాకు అర్థం కావట్లేదు కానీ ప్రభు మటుకు మనకి సునాయసంగా మటు అంటే అర్థం చేస్తున్నాడు ఇది కేవలము ఆయన కృప అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఆయన తప్ప ఇవి ఎవరు కూడా మనకి చూపించలేరు ఉదాహరణకి దేవుడు ఆదమ సృష్టించక ముందు మనుషులు లేరా అన్న ప్రశ్న మనల్ని వెంటాడుతున్నప్పుడు చాలా మంది అంటారు అది సాధ్యము ఆదాంతోనే కదా ఆరంభించబడింది అంటే పట్లక ముందు మానవుడు ఆల్రెడీ ఉండడన్న విషయాన్ని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్న దేవుని యొక్క స్వరూపంలో మనము సృష్టించబడ్డాము అంటే దేవుని స్వరూపం కూడా అక్కడ ఉంది కదా మానవుని స్వరూపం అది మనం ఎక్కడ చూస్తాం ఒకసారి చూడండి హెచ్కేలు గ్రంథంలో ఒక వాష ఒక విషయాన్ని మనం చూస్తాం ఏహెచ్కేలు గ్రంథము మొదటి అధ్యాయం ఏహెచ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము ఎవరైనా చదవండి ఐదో వచ్చిన దానిలో నుండి నాలుగు జూను లోకములు గల దేవుని సన్నిధిలో ఉన్న విషయాల గురించి ఇక్కడ చెప్పబడుతున్నాయి పరలోకంలో ఏ హెచ్కేలు యాచకుడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండే మూడవ వచనంలో తర్వాత అతని సన్నిధిలో అంటే దేవుని సన్నిధిలో నాలుగు జీవులు రూపములు ఒకటి కనబడను అంటున్నాడు తను అయితే వాటి రూపము మానవ రూపము వంటిది కాబట్టి ఇక్కడ మానవ రూపము ఆల్రెడీ ఉంది పరలోకంలో ఆ యొక్క దేవుడు మనిషిని భూలోకంలో తయారు చేసేడు కాబట్టి ఆదామావల కంటే ముందే ఉన్నాడు మనిషి ఇక్కడ కనిపిస్తున్నాడు వాటి రూపము మానవ స్వరూపం వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను ఇవి దూతల గురించి మాట్లాడుతుంది ఇక్కడ దేవదూతల గురించి అయితే ఒక స్పెషల్ దేవదూత గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు ఒక్కొక్క దానికి నాలుగు ముఖములు ఆశ్చర్యం కదా ఒక్కొక్క దానికి నాలుగు ముఖములు అట్లా ఎన్ని ఉన్నాయి వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి వాటి అరకాళ్ళు బియ్యకాల వల్లే అవి తలతలాడు ఇత్తడి వల్లే వాటి నాలుగు ప్రకల రెక్కల క్రింద మానవ హస్తములు వంటి హస్తములు చూడండి మానవ హస్తంలోనే అక్కడ నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండేను వాటి రెక్కలు ఒకదానిని ఒకటి కలుసుకులను ఏ వైపునకైనా తిరగా అవన్నీ చక్కగా ఎదుటికి పోచుండెను ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి నాలుగింటి నాలుగింటి ఎదుట ఎదుటి ముఖములేమో ము అంటే చుట్టూ నాలుగు దిక్కులు కదా మొదటి ఎదుట కనిపించడేమో మానవ ముఖము కుడి పార్శంలోననేమో సింహము ముఖము ఎడవ పార్శంన ఎద్దు ముఖము నా చివరి అంటే వెనక భాగంన పక్షిరాజు ముఖము అవి ఆశ్చర్యంగా ఇది మనం చాలా కాలం కిందట ధ్యానించడం బహు దీర్ఘంగా ఈ నాలుగు దేనికి సంబంధించి అది ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యయంలో కూడా వీటిని చూసినాం మనం మీరు ఆ ఓల్డ్ రికార్డింగ్స్ కి పోతే ఇవి కనిపిస్తూ ఉంటాయి మీకు చూడండి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఈసారి ఎవరన్నా చదవండి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం దేవుని సరిధిలో ఈ నాలుగు ఉన్నాయని అనేది నాలుగవ అధ్యాయము ఆరో వచనం మరియు మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికము పోలిన రాజు గాజు వంటి సముద్రం ఉన్నట్లుండేను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కండ్లతో నిండిన నాలుగు జీవులుండేను ఆ చూడండి ఇక్కడ కూడా దేవుని సింహాసనం గురించి మాట్లాడుతుంది ఇక్కడ సింహాసనం చుట్టూ ఈ నాలుగు జీవులు ఉన్నాయంట అయితే నా ఏడవ వచనకు వస్తే మొదటి జీవి సింహము వంటిది ఆ రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుషులు ముఖం వంటి ముఖం గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అయితే నేను లాంగ్ టైం అనుకుంటే ఆల్మోస్ట్ ఒక ఎవరన్నా జ్ఞాపకం చేయొచ్చు ఎయిట్ నైన్ మంత్స్ క్రితం ఆర్లేక దగ్గర దగ్గర వన్ ఇయర్ క్రితం ఈ ఫోర్త్ చాప్టర్ ని మనం ధ్యానించినప్పుడు ఈ నాలుగు జీవులు దేనికి సంబంధించిన నేను చూపించిన అవన్నీ ఎట్లా అర్థం తీసుకుంటామంటే జేమ్స్ స్ట్రాంగ్స్ వెతికితే బహు తేటగా అర్థమైపోతాయి డౌట్స్ లేకుండా లేకపోతే నువ్వు చెప్పింది ఎట్లా కరెక్ట్ అని నమ్మాలా ఇంకొకరు ఇంకో రీతికి చెప్తే దాన్ని ఎట్లా స్వీకరించాలన్నా కృణీకరించాలన్నా ఈ ఒక బలైనత ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏ మతం చెప్పేవాడు ఎవడు అని చూస్తూ ఉంటారనట్టు మనుషులు చెప్పేవాడు ఒక గొప్ప వాడని అబద్ధం చెప్పినా నమ్మిస్తారు ఎందుకంటే గొప్పవాడు కాబట్టి పెద్ద జ్ఞానమంతుడు ఒక పెద్ద ప్రొఫెసర్ చెప్పింది పోయిన ప్రొఫెసర్ కాబట్టి చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది అది తప్పు విధానం అని మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసినాం ఎందుకంటే మన విధానం ఏంటంటే బెరియన్ల విధానం చెప్పబడుతున్న ప్రతి వాక్యము ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని పరిశీలించే గుణగండమే బెరియాల బెరియా సంఘస్థల గుణగణం అందుకు వాళ్ళు తెసలోనిక సంఘం కంటే బహు జ్ఞానం గలవ బైబుల్ అంతట్లో తెసలోనిక చాలా జ్ఞానం అందుకే వాళ్ళ బోధలు మనం తెలిసిన తెలిసిన పత్రికలు చూస్తే పౌలు ఎంతో ఒక హై లెవెల్లో వాళ్ళకి బోధిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం ఎన్నెన్నో మర్మాలు ఎన్నెన్నో విషయాలు అక్కడ ప్రకటిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం కానీ వాళ్ళ కంటే మించిన వాళ్ళంటే ఈ బెరియా సంఘస్తులు వారికి ఏ పత్రికలు లేవు వాళ్ళ ఏ పత్రిక రాయలేదు పౌలు కానీ పౌలు వారికి సువార్త ప్రకటించిండు వారి సంఘంలో పోయి ధర్మశాస్త్రం గురించి ఆయన ప్రకటించిండు ధర్మశాస్త్రం అంతా ఏసు ప్రభు గురించే సూచిస్తుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసింది బిర్యాన్లకు వాళ్ళు అవన్నీ పరిశీలించి కరెక్ట్ అని అప్పుడు ఏసుని స్వీకరించిన వాళ్ళు బెరియా సంఘస్థులు ఈ నాలుగు జీవులకు సంబంధించిన విషయాలలో అంటే నేను అంత డీటెయిల్గా ఈరోజు నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళ్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి జీవి ఏసు ప్రభుకి సాదృశ్యం అని నేను రోజు పరిచిన ఉదాహరణకి నాలుగు జీవులు నాలుగు సువార్తలకి సాదృశ్యం అని నేను రోజు పరిచినా ఏ రీతిగా అనేది కూడా నేను చూపించిన ఆయన ఎటువంటి వాడు ఆయన ఏ రీతిగా లోకంలోకి వచ్చిండు బలి అర్పణ చేయబడ్డ ఆ యొక్క పశువులాగున్నాడు దాని తర్వాత ఆయన సన్ ఆఫ్ మ్యాన్ మానవ స్వరూపం ధరించుకుని వాడు ఆయన కొదమ సింహము దాని తర్వాత అంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడు అందరికంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడు కాబట్టి ప్రతి సువార్త ఈ ప్రతి ఇందులోని ఒక జీవిని సూచిస్తుంది కాబట్టి మీరు ఆ వరల్డ్ రికార్డింగ్స్కి పోయినప్పుడు మీకు ఇవన్నీ విశదీకరించబడుతూ ఉంటాయి అయితే ఏ కామెంట్రీస్ లో కనిపించేది విధానం ఏంటంటే ఈ ప్రతి జీవి లక్షా మందికి సూచిస్తూ ఉంటుంది అంటే ముఖ్యంగా సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించుకొని సగం సత్యం సగం అదొచ్చి బయటకు వచ్చిన వాళ్ళు టోటల్ గా ఆయనకి సరెండర్ అయ్యి ఎటువంటి స్వార్థపూరితమైన జీవితం లేకుండా యథార్థతతో పరిశుద్ధతతో ముఖ్యంగా పరిశుద్ధత పరిశుద్ధంగా యథార్థంగా ప్రీతికరంగా ఆయన కొరకు సేవ చేసే వాళ్ళు అన్నట్టు వీళ్ళు వాడు ఫుల్ టైం పార్టం అనేది లేదు బైబిల్లో అది ఎన్నిసార్ రుజుపరిచినా కూడా లోకాసు వార్తలో ఫుల్ టైం పార్ట్ టైం లేనే లేదు ఒకవేళ ఫుల్ టైం పార్ట్ టైం అనుకున్నా అందరికీ చివరికి వచ్చేప్పటికీ సమానంగా భత్యం మనం చూపించలేం ఒకరు అనుకుంటే కూడా కాబట్టి ఫుల్ టైం లేదు పార్ట్ టైం లేదు ఎటువంటి సేవ అంటే వినయ భయభక్తులు కలిగి ప్రీతికరంగా చేస్తేనే ఆ నాలుగు కండిషన్స్ తోని నువ్వు సేవ చేయగలిగితేనే ఈ గుంపులు ఉండగలవు లక్ష నలభై నాలుగు వేల మంది గుంపులు ఉండగలవు పద్నాలుగవ అధ్యాయం అంతా దానికి సంబంధించింది అన్నట్టు అయితే రెఫరెన్స్ తో సహా చెప్పారన్న లాస్ట్ టైము అవన్నీ చూపించిన అయితే సింహము అంటే మనిషి మనిషి దగ్గరికి వచ్చేప్పటికీ సింహము అంటే అపోస్తలకి సాదృశ్యం తర్వాత మనిషి మానవుడు అంటే ప్రవక్తకి సాదృశ్యం తర్వాత ఆ యొక్క దూడ అంటే బోధకునికి సాదృశ్యం లేక సేవకులకి పాష్టకి సాదృశ్యం ఆ యొక్క అంటే సువార్థికునికి సాదృశ్యం ఇవి మటుకు నేను చూపించలే ఎందుకంటే సువార్థికుడు అంటే పై మొత్తం ప్రపంచానికంతా సువార్త ప్రకటించేవాడు కాబట్టి పక్షిరాజు మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రపంచం అంతటా ఉన్నత స్థితిలో తిరుతా ఉంటుంది సరే ఇవన్నీ అవసరం లేదు అంత డీటెయిల్డ్ గా మనకి కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలంటే ప్రతిసారి ఈ వాక్యము ఫస్ట్ ఇసాల పదకు అనుగరించబడింది ఇసాల్ నుంచి యేసు దాన్ని స్వీకరించి సంపర్ తీసేసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే నేను ఇక మళ్ళా ఎప్పటికి మీ దగ్గరికి రానన్నాడు ఏసు ప్రభు అది ఆయన జీవితంలో నెరవేర్చిండు దాని ఇది మనకు అనుగ్రహించబడింది కాబట్టి ప్రతి వాక్యము నిన్నే సూచిస్తారు అందుకే పౌలు అంటాడు మీరే ఆ యొక్క సువార్థ మనమే ఆ సువార్థ పత్రికలు కాబట్టి ఈ వాక్యాలను మనం బహు జాగ్రత్తగా అర్థం చేసుకోగలము ప్రభు మనకు చూపించండు కాబట్టి వీటిని అంత కష్టంగా ఏం లేదు చిన్నపిల్లకి ఎట్లా మనం చిన్నపిల్లల కథలు చెప్పి నేర్పిస్తామో అట్లా ప్రభు మనకి వీటన్నిటినీ నేర్పిస్తుండే అయితే పద్నాలుగవ అధ్యాయాన్ని ధ్యానించాలంటే ఏడవ అధ్యాయం ధ్యానించాలని కూడా నేను చెప్పింది ఎందుకంటే ఏడు పద్నాలుగు ఒక సీరియల్ అధ్యాయాలు అన్నట్టు ఏడవ అధ్యాయము ముగించినాక స్ట్రైట్ పద్నాలుగో అధ్యాయానికి పోతేనే కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ఏడవ అధ్యాయంలో కొంచెము లక్ష మంది గురించి చెప్పబడి సంపూర్ణంగా పద్నాలుగవ అధ్యాయంలో దాన్ని ముగించిండి అన్నట్టు దేవుడు కాబట్టి ఎందుకు ఆ రీతిగా అంటే పది అధ్యాయానికి పద్నాలుగవ అధ్యాయానికి మధ్యలో ఏం జరుగుతుందో మీకందరికి తెలుసు ఆల్రెడీ అది ఏంటంటే బురల తీర్పు దాని తర్వాత ఆరణ్యంలోని స్త్రీ లేక సూర్యుని ధరించుకున్న స్త్రీ అన్న అంశం పన్నెండవ అధ్యాయం మనం చూసినాం పదమూడవ అధ్యాయంలో ఆ సంబంధించింది పద్నాలుగవ అధ్యాయంలో లక్షా మంది ఎట్లా ఉంటారన్న విషయాన్ని అయితే ఏడవ అధ్యాయంలో నేను ఏం చూపించానంటే ముఖ్యంగా మూడవ వచనంలో ఏడవ అధ్యాయము మూడవ వచనంలో ఒక దూత తక్కిన నలుగురు దూతలతో మాట్లాడినట్టు నేను చూపించిన పోయిన వారం ఈ నలుగురు దూతలు భూమికి చట్లకు తర్వాత సముద్రం వీటన్నిటికీ హాని చేయడానికి బయలుదేరిన రకడ్ నుంచి పరిలోకం నుంచి అయితే హాని చేయకముందు ఈ లోకానికి హాని చేయకముందు అంటే ఈ లోకం మీదికి ఉపద్రం రాకముందు ఈ లోకం మీదికి శ్రమలు రాకముందు మరి ఒక దూత అంటే ఐదవ దూత మరి ఒక దూత అంటే ఈ నాలుగు దూతలకి భిన్నంగా ఉన్న దూత అంటే మన ప్రభుకి సాదృశ్యం అని రుజుపరిచి నిలిపోయిన వారము ఈ నాలుగవ దూ ఈ ఐదవ దూత వచ్చి ఏమంటుందంటే ఆ తక్కిన నలుగురు దూతలన్నీ హెచ్చరిస్తున్నాడు ఏ రెండవ వచనంలో మరియు సజీవుడ దేవుని ముద్ర గల వేరే ఒక దూత అది నేను ఆరవ ఎక్కడ మనం నాలుగు నాలుగైదు అధ్యానాలలో మనం చూసినాం ఆల్రెడీ ముద్రలు విప్పడానికి యోగ్యత ఎవరికి కాబట్టి గొరపిలకు తప్ప ఎవరికి ముద్రలు విప్పే యోగ్యత లేదు అని మనం చూసినాం ఎక్కడ చూస్తున్నాము ఐదవ అధ్యాయంలో చూస్తున్నామా ఆరవ అధ్యాయంలో చూస్తున్నాం అయితే మరియు సజీవుడకు దేవుని ముద్ర రెండవ అష్టంలో వేరే ఒక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచి తిని కాబట్టి ఒక విషయం చూడండి బైబిల్ వాక్యం ధ్యానిస్తుంటే ఇట్లా నాన్ స్టాప్ చదువుకుంటా పోతుంది ధ్యానిస్తే ఏం జరుగుతుంది చూపిస్తుంది సజీవుడు అేవుని ముద్ర సో అంటే మన తండ్రి సజీవుడు అతని ముద్ర తర్వాత వేరే ఒక దూత ఎక్కడి నుంచి వస్తున్నాడు సూర్యోదయ దిశ పైకి వస్తున్నాడు సూర్యోదయ దిశని పైన ఉంటే మళ్ళా పైకి ఎట్లా వస్తున్నాడు సూర్యుడు దించిన కదా మరి ఆ దిశ నుండి మళ్ళా పైకి ఎట్లా వస్తున్నాడు అంటే ఇవి మనకు చూపిస్తున్న దేవుడు సూర్యోదయ దిశ అంటే అది స్పేస్ కదా అంతరిక్షం అంతరిక్షం నుంచి ఇంకా పైకి అంటే ఎన్ని ఆకాశములు మహాకాశములు మనం ఆ పాట పాడతాం లెక్కింపలేని స్తోత్రములు అని ఆకాశములు మహాకాశములు దైను దాని పైనున్న ఆకాశములు అంటే ఎన్ని ఆకాశములు ఉన్నాయి ఒకసారి నేను చూపించిన దగ్గర దగ్గర ఏడు ఆకాశంలోనే అనేసి మన ప్రభు ఉండేది ఏడవ ఆకాశంలో కాబట్టి ఈ ఏడవ ఆకాశము అంటే చివరికి అందరూ తండ్రిని కలుసుకుంటే స్థలం అక్కడ కానీ అక్కడ మనకు తండ్రికి అనిపించాడు నేను చూపించిన ప్రకటన గంధంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై చూపించిన నేను గతంలో అక్కడ తండ్రికి అనిపించాడు గౌర్రపిల్ల ఉంటాడు మందిరంలో ఎందుకంటే గౌర్రపిల్లనే తండ్రి కాబట్టి అయితే ఈ దవ దూత ఏమని మాట్లాడుతుందంటే అధికారం కలిగిన వాడు ఆ తక్కిన నలుగురు దూతలకు కూడా అధికారం ఉంది కానీ ఆ దూతల మీద అధికారం ఉన్నవాడు ఈ దూత ఐదవ దూత ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల ఎందు ముద్రించే వరకు భూమికైనాను సముద్రం కైనాను చెట్లకైనాను హాని చేయవద్దని విగ్గరగా చెప్పాను కాబట్టి భూమి సముద్రము చెట్లు ఇవి మూడు గుంపులు అన్నట్టు అయితే ఇక్కడ ఒక గుంపుని దేవుడు ముద్రించుకుంటున్నాడు పదమూడవ అధ్యాయంలో నేను ఆల్రెడీ చూపించిన పోయిన రెండు గుంపులు సైతన్ ముద్ర పొందుకుంటాయి ఇవి ఏ కామెంట్రేషన్లు అయితే ఉండవు నో డౌట్ ఎందుకంటే నేను కూడా చాలా సంవత్సరాలు వీటిని ధ్యానించిన కానీ ముద్ర వేసుకునే వాళ్ళు సర్పములు అని అనుకున్న కానీ ఏ విధంగా వేసుకుంటారు అనేది నేను పోయిన వారం అట్టుపోయిన వారమే చూపించిన అది ఇప్పుడు మరోసారి కూడా నేను చూపిస్తాను మొదటిదిగా నొస నుదుటి అందు నొసలయందు అనుంది ఒక గుంపు నొసలయందు ముద్రించుకుంటే ఇంకొక గుంపు కుడి చేతి మీద ముద్రించుకుంటున్నారు రెండు గుంపులు అవి కాబట్టి నొసలందు ముద్రించుకునే వాళ్ళు ఎవరు కుడి మీద వేసుకునే వాళ్ళు ఎవరు అనేది నేను చూపించిన అటుపోయిన వారం లేక రెండు వారాల క్రితం కానీ ఏడవ అధ్యాయము మరియు పద్నాలుగవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ దేవుడు కూడా తన బిడల్ని ముద్రించుకుంటుడు ఎవరు వీళ్ళు అంటే లక్ష నలభై నాలుగు మంది అయితే ఇప్పుడు ముద్ర లేని వాళ్ళు ఒకడే గుంపు సైతాను ముద్ర వేసుకున్న వాళ్ళు రెండు గుంపులు ఉన్నాయి దేవుని ముద్ర ఒక గుంపు ఒక గుంపుకి ఏ ముద్ర లేదు అట్లా సైతాను ముద్ర లేదు అట్లా దేవుని ముద్ర లేదు ఈ గుంపే గోపజనం అది నేను చూపించిన వారం వీళ్ళొక్కరే ముద్ర సైతాను ముద్రని వేసుకోదలుచుకోలేదు ఎందుకంటే చివరికి రియలైజ్ అంట ఇది సైతాను ముద్ర అని కానీ అట్లా అనుకొని వాళ్ళు దేవుని ముద్ర కూడా వేసుకోలేదు అంటే పరశుదాత్మ అభిషేకం వాళ్ళకి లేదా నేను వరం చూపించిన దేవుని ముద్ర అంటే పరశుదాత్మ అభిషేకం అది లిటరల్ గా జరిగేది గంటలు తెరబడి వర్షిప్ చేస్తామంటే దేవుని సన్నిధి నీ మీదికి దిగొస్తుంది నీ వృదలకి నిండిపోతుంది అది లిటరల్ గా జరిగేది నీ శరీరం కొట్టుకుంటుంది భయంకరంగా కొట్టుకుంటుంది ఎందుకంటే పాప పూరితమైన శరీరం ఒక్కసారి పర్షుదాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ శరీరము భయంకరంగా కొట్టుకుంటుంది గాలిలో ఎగురుతుంది నాకు అనుభవం జరిగింది ఫస్ట్ టైం పర్షుదం పొందినప్పుడు అంత హైట్లో అయిన నేను గాలిలో గాలిలో నా బాడీ తిరిగింది సై మనం బాల్ తిరిగినట్లు రౌండ్ గా తిరిగింది గాలిలో అటువంటి అనుభవం నాకు జరిగింది ఫస్ట్ టైం హోలీ స్ప్రిట్ నా మీదకి వచ్చినప్పుడు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతికి ఉంటుంది అనుభవము అందరికొక్క రీతికి అయితే అది దేవుని ఇష్టం కాబట్టి కానీ అది మటుకు లిటరల్ అనుభవం నువ్వు మోకాళ్ళ మీద ఉండి మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించిన అయినా పరశుదాత్మ నేను ఒక్క క్షణం కూడా జీవించలేను ప్రవ్వ అని నువ్వు ఆసక్తితో ఆయన సన్నిధిలో కనిపెట్టినావు నా జ్ఞాపకం ఉన్న కాడికి ఆ రోజుల నైంటీ టూ ఆ మధ్యలో అనుకుంటాయి డిసెంబర్ లో నేను రాత్రి వన్ వరకు ప్రార్థనలో కూర్చున్నటువంటి పరశుధాత్మ అభిషేకం అయ్యేంత వరకు నేను రాను ఈ రూమ్లోకి వెళ్ళని ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి తలం వేసుకుని నేను ఎవ్రీ నైట్ ఆఫీస్ నుంచి రాంగానే ఆ రూమ్లోకి వెళ్ళిపోయి నాన్ స్టాప్ అంటే డిన్నర్ అందరూ నాన్ స్టాప్ రూమ్ లో ప్రార్థన చేసుకొని దాని తర్వాతనే పండుకునేటు నేను అటువంటి అనుభవాలు ఉన్నప్పుడే నేను పరులోకొప్ప దర్శనాలు చూడగలిగిన యేసు ప్రభు యొక్క సిల్వం మరణపు దర్శనం నేను చూడగలిగిన ఆయన సింహాష్టన్ని చూడగలిగిన ఆయన కిరీటాన్ని నేను చూడగలిగిన అవన్నీ దర్శ రీతిగా ఆ రోజులలో ఆసేపు ఆ రాత్రులలో ప్రార్థనలు కూర్చడం వల్ల అనేకమైన విషయాలు నేను గ్రహించగలిగినాను ప్రార్థన బహు ప్రాముఖ్యమైనది మనకి పరిశుధాత్మ అభిషేకం కొరకు పిచ్చండ్లగా పరిగెత్తిన ఎక్కడ కానీ ఆయన ఇచ్చేవాడు అయినా నేను గ్రహించిన తర్వాత అందుకు గదిలో తల్లిపేసుకొని రహస్య మందు ప్రభుని సన్నిధిలో నేను వేడుకున్నాను అప్పుడైనా పరుశుదాత్మ అభిషేకం నాకు అనుగ్రహించిండు ఇది మనందరికీ మనలో చాలా మంది కూడా అనుగ్రహించాడు కానీ మరి కొందరు పొందుకోవాలి ఇది అడుగు తినే కానీ ఎందుకంటే రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదో తేని అడుగు ప్రతి వారికి పరిశుధాత్మను ఉచితంగా ఇచ్చేది అన్నాడు బహుమానంగా కాబట్టి నువ్వు పరిశుధాత్మని నాకు అనుగ్రహించే ప్రభు అడగలేదనుకో నీకు ఇవ్వడు కీర్తనలో ఒక పాట పాడటంలో మేము చిన్నప్పుడు పరిశుద్ధాత్మను కౌరుమా అని జీవమా సన్నిధి వేడు అయితే పరశుదాత్మని కోరకపోతే అది రా నీకు అనుగ్రహించబడదన్నట్టు కాబట్టి పరిశుధాత్మ నీ హృదయలకు రావాలంటే నువ్వు ఆహ్వానించాల రావడంలో కనిపెట్టాలా ఒకసారి పరశుదాత్మ అభిషేకం జరిగితే ఏం జరుగుతుందంటే ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా అతన్ని నీకు ఉంటాడు లేకపోతే స్ట్రెస్ అవుట్ అయిపోయి యాంగ్జైటీ డిప్రెషన్స్తోని అనారోగ్యాల పాలైపోయి మనుషులు వారి ఆయుష్ని తగ్గించుకుంటూ ఉంటారు కాబట్టి పరశుదాత్మ అభిషేకం మనకు చాలా అవసరం ఆదరణ నీకు రావాలా ఎందుకంటే ఆదరణ కర్త అయినా అంటే ఆదరణ పుట్టించేవాడు ఈ హృదయాల కర్త అంటే కాబట్టి పరిశుధాత్మ లేకపోతే మీకు ఆదరణ లేదు ఈ తర్వాత రోగుల పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఎన్నిక పర్యాలని చూపించిన పరిశుధాత్మ లేనివాడు అనాథ పరశుదాత్మ లేనివాడు నా వాడు అంటున్నాడు దేవుడు కాబట్టి చూడండి విపజనం ఎందుకు శ్రమల గుండా పోల్సి ఆయన వాళ్ళు కాలేదు వాళ్ళు పరశుధత్మ అభిషేకం ఉంటే నువ్వు ఆయన వాళ్ళైత కాబట్టి ఆ పరశుదాత్మ అభిషేకం కొరకు ప్రయాస పడాల మనము గంటలు గంటలు రాధానులు కూర్చాల అప్పుడు ఈ లోకంలో ఎటువంటి కష్టాలు నష్టాలు శ్రమాలు వచ్చినా నువ్వు ధైర్యంగా ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకం గొప్పవాడు అని జ్ఞాపకం చేశాడు పరశుదాత్మ యొక్క కర్తవ్యం దాని అధ్యాయంలో నేను చూపించిన వీళ్ళందరూ ఎవరు అని ఈ లక్ష వేల మంది ఎవరు అంటే ఆత్మీయ గోత్రాలు ఇవి ఇవి ప్రకృతి సహజంగా ఇస్రాయిల్ దేశంలో యాకోబుక్ సంతానమైన పండుగోత్రికలు కాదు మన బైబుల్ కామెంట్రీస్ల మటుకు ఇస్రాయిల్ పరిలోని పండుగోత్రికులన్నీ చూపిస్తుంది అది అవన్నీ తప్పు ఆ కామెంట్రీస్ అవన్నీ తప్పు ఎందుకంటే వాళ్ళకి అది బయలుపరచబడలేదు ప్రకణ గ్రంథం రాయవాలి క్రైస్తుల కొరకు ఇస్రాయల్ పల్లె కొరకు కాదు అందుల కొరకు పాత నిబంధన ఇస్రాల్ పలుకు రాయబడింది క్రొత్త నిబంధన నీకు నా కొరకు రాయబడింది కాబట్టి అంతరంగ మందు యూదులుగా అంతరంగ మార్చబడ్డ వారికే ఈ యొక్క క్రొత్త నిబంధన పుస్తకాలు అంత అయితే ఈ ఏడవ అధ్యాయంలో మనం చూసినాము గతంలో డీటెయిల్డ్ గా రికార్డింగ్స్ చేసిన ఇది అది నేను అనుకుంటా నైన్టీ నైన్ ఎక్కడ కనిపించవా ఇంటర్ప్రిటేషన్స్ ప్రతి గోత్రానికి సంబంధించిన వాక్యాలు నేను ఇవి ఆత్మీయ గోత్రములు అనేది ఈ పన్నెండు నామాలు అందులో ముఖ్యంగా దాను ఎఫ్రాయి కనిపించకపోవడము దాని తర్వాత ఎఫ్రాయింకి బదులు మనిషే రావడము దానికి బదులు దానికి బదులు యోసే ఎవరు మన దాను గోత్రానికి బదులు ఇంకొక గోత్రము ఏ గోత్రం మన రెండు గోత్రాలే ఆడ మనకు దాను గోత్రం మాయమైపోతుంది ఎఫ్రాయిం గోత్రం మాయమైపోతుంది అయితే ప్రతి గోత్రము ఆత్మీయ గోత్రం అని నేను చూపించిన దాని తర్వాతనే గొప్ప జన సమూహం గురించి రాయబడిందనట పద్ అధ్యాయంలో అదే రీతిగా ఇప్పుడు మనము పద్నాలుగవ అధ్యాయానికి వెళ్తున్నాము పద్నాలుగవ అధ్యాయంలో మొదటి వర్షాలు పోయినవరని చూపించిన మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండేను కాబట్టి సియోను పర్వతము బహు ప్రాముఖ్యమైనది బైబుల్ అంతట్లో సీయోను సంగము అని పెట్టుకున్నంత మాత్రాన కాదు ఈ సియోను పర్వతము దేనికి సంబంధించింది అనేది నేను చూపిస్తున్నా ఇక్కడ ఈ ఒక పర్వతము మీద యేసు ప్రభు నిలిచి ఉన్నాడు గొరపిల్లలాగా తర్వాత ఆయన నామంను ఆయన తండ్రి నామంను నొసలయందు లిగింపబడిన నూట నలభై నాలుగు వేల కూడా ఉండేరి కాబట్టి ఇది బహుతేటగా చెప్పబడుతున్న వాక్యం పదమూడవ అధ్యాయంలో నొసలయందు ముద్రించుకున్న వాళ్ళు సర్పములు అని నేను చూపించిన ఎందుకంటే సైతాను వాడి అనుచరులని నొసలందు ముద్రించుకుంటున్నాడు అయితే తేళ్లకి కుడిచేయి మీద ముద్రించినట్టు నేను చూపించిన వాక్యం తేళ్లు అంటే ఎల్డర్లీ గ్రూప్స్ అంటారు వీటిని లీడర్స్ వీళ్ళందరూ అయితే లేక అథారిటీ కల వాళ్ళన్నట్టు లోకంలో సర్పములు అంటే యాచక ధర్మం ఆచారబద్ధమైన జీవితం పాలిటిక్స్ ధన వ్యామోహం కలిగిన అధికారాము పవర్ కొరకు ప్రయాసపడే వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి ఈ రెండు గుంపులు సైతాన్ని ముద్రలేసుకున్నారు కానీ ఇక్కడ మటుకు ఒక గుంపు వారి నొసల దేవుని నామము మరియు ఏసు క్రీస్తు ఆయన నామంను ఆయన తని నామంలు నామములు ఉండాలి కదా నామం అని ఎందుకు ఉంది బహువచనం లేదు ఏకవచనం ఉంది అక్కడ బట్ ఏస్రీస్తు నామము వారి నుసట్ల ఎందు లిఖింపబడిన నూట మంది ఆయనతో కూడా ఉండేది అయితే నేను ఒక కొంతకాలం కిందట ఎవరో పాస్టర్ చెప్తుంటే నిన్న ఈ ఏడవ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క పన్నెండు గోత్రికులు ఇస్రాయల్ పదల అని చెప్పిండు అయితే నేను ఈ ఇస్రల్ గోత్రికులు ఏశ్రభు నమ్మరు కదా మరి ఏసుప్రభు ముద్ర ఏశప్రభు నామము వాళ్ళను సరి ఎట్ల లికింపబడి ఉంది అక్కడ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అబద్ధ బోధ మనం మొదటి నుంచి అబద్ధ బోధని చూపిస్తున్నాం దాని వెనుకున్న వాళ్ళని తిడతలేము ఎవరిని ఖండిస్తలేము కానీ బోధానే ఖండిస్తున్నాం ఇది అబద్ధం అని రుజుపరుస్తున్నాం మన బా బాధ్యత అన్నట్టు ఇది ఆత్మీయ పోరాటం నువ్వు ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో దుష్ట శక్తుల మీద విజయం పొందాలంటే వీటిని నువ్వు ఈ లోకానికి చూపించాలా ఇది అబద్ధం అని రోజు పరచాల నువ్వు కాబట్టి నూట నలభై మంది యొక్క బాధ్యత ఏంది అంటే గొప్ప జనానికి బోధించడం ఎందుకంటే మొదటి రెండు గుంపులు ఎప్పుడు వినవు మనమాట సర్పములు తేళ్ళు ఎప్పుడు వినవు ఎందుకంటే నువ్వేమని చెప్పేటోనివి నాకంటే నీకు ఎక్కువ తెలుసా నేను ఏర్పరచబడ్డవా దేవుడు నాకు అనుగ్రహించవి అని దీమాగా గర్వంగా మారడేవాళ్ళు గొర్రపిల్లనే కానీ గర్వంగా మాట్లాడేటోళ్ళు వీళ్ళందరూ కాబట్టి మనం మటుకు గొర్రపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉండాలా అనేక పర్యాలు మీకు చూపించింది ఏంటంటే సర్పములు తేలు లోపలు ఉంటాయి గొప్ప జనం కూడా ఉంటాయి కానీ లక్ష మంది ఎప్పుడు బయట ఉంటారు ఇది కొంచెం కష్టం ఎందుకంటే ఒంటరి జీవితం ఇది బయట ఉంటే అంట బ్రదర్ మీకు సహవాసం లేదు కాదు మరి బయట ఉంటే అని ఎత్తి పడుపు మాటలు మాట్లాడిన వాళ్ళు కొన్ని సంవత్సరాల జరిగిన మాట చెప్తున్నా ఏదైనా నాకు సహవాసం లేదని ఎవరు చెప్పారు సత్యాన్ని అన్వేషించి సత్యాన్ని ప్రేమించే వారితోనే నేను సహవాసం చేస్తున్నా నాకు ఎందుకు సహవాసం నాకు సహవాసం ప్రపంచాత్మకంగా సహవాసం ఇటువంటి సత్యాన్ని నీ వాటి ప్రకారంగా జీవిస్తున్న వాళ్ళ సవాసంలో నేను ఉన్నాను నీకుంటే ఒక చర్చ్ ఉండాలి ఒక ఎందుకు లేదు చర్చి చర్చి ప్రపంచాత్మకమైంది కదా యూనివర్సల్ కదా ఒక బిల్డింగ్కి సంబంధించింది కాదు కదా కొన్ని సంవత్సరాలు అంటే నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ ఆ ఒక చర్చ్ నుంచి వస్తుంటే ఒక పెద్ద పాస్టర్ ఆయన అంటే ఒకసారి బయటికి వెళ్ళిపోతే నీకు పెండ్లికి పిల్లనివ్వము నువ్వు చనిపోతే నీకు సమాధికి స్థలం ఇవ్వము మీ పిల్లల పిల్లలకి పిల్లలు ఇవ్వము అట్లా భయపెట్టిండి వాళ్ళకి వెళ్ళి బయటికి వచ్చి పెళ్ళి అయిపోయింది పిల్లలు పుట్టిండ్రు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిండ్రు వాళ్ళు పెళ్ళలకు సిద్ధపడుతున్నారు సరే చనిపోతే స్థలం నాకు తెలుసు దేవుడు నాకు చూపించిండే దర్శనంలో నేను చెప్పిన అనేక పర్యాలు ఎక్కడో గ్రామాల మారుమూల గ్రామం అది నా తెల్లంగ ఎక్కడ నా రక్త సంబంధికులే కానీ స్నేహితులే కానీ బ్రదర్ సిస్టర్సే కానీ ఎవరు నా చుట్టూ లేరు నేను చనిపోతుంటే ఇప్పుడు దాప్యంలో నేను మంచం మీద పండబెట్టిండ్రు నేను అట్లా చూస్తా ఉన్న అందరినీ ముక్కు ముఖం తెలియదు మనుషులు టర్బన్స్ కట్టుకున్నారు తెల్ల టర్బన్స్ చుట్టూ తలకి తెల్ల డ్రస్ వేసుకున్నట్టు లింగిల్ మన ఈ మహారాష్ట్రయన్స్ వేసుకున్నట్లు నార్త్ ఇండియన్స్ వేసుకున్నట్లు తెల్ల లుంగిల్ కట్టుకున్నారు వాళ్ళందరూ నాన్న చుట్టూ నేను మంచం మీద అది చివరి క్షణాలు నా లైఫ్ లో కాబట్టి సో నేనేం ఆయన సవాల్ చేస్తలేను కానీ దేవుడు మాట్లాడుతుడు వాళ్ళేసే ప్రశ్నలకి నువ్వు భయపడద్దు దేవుడు తన బిడ్డల్ని అట్లా విడిచిపెట్టాడు రోడ్డు మీద విడిచిపెడతాడు కుక్క చావు అట్లా విడిచిపెట్టేవాడు కాదు ఆయన మనుషులు తలుపులు ద్వారాలు మూసేసినా ఆయన అనేకమైన వాటిని తెరుస్తూ అది మన విశ్వాసం కొన్నిసార్లు అనుమానం ఉంటుంది ఈ ఉద్యోగం ఎట్లా ఉంటుంది ఈ ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంది అని అనుభవపడుతూ అనుమానం ఉంటుంది కానీ అనుమానించేది ఎందుకంటే ఆ ఉద్యోగం ఇచ్చిన వాడైన తీసుకొస్తే ఇంకొక మంచి స్థానంలో పెట్టడం వాడు కూడా ఆయననే కొంచెం కష్టం అనిపిస్తుంటుంది కానీ ప్రభావ సమస్త నీ ఆధీనంలో ఉంది నీ చిత్రం ప్రకారం నడిపించినాను భయపడడానికి వీళ్ళే అయితే ఈ యొక్క ముఖ్యంగా ఈ లక్ష నాలుగు మంది ఎక్కడ ఉంటారంటే గొర్రెపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు అని ఇక్కడ వాయపడింది మొదటి వర్షంలో గొర్రెపిల్ల సీఎను పర్వత మీద ఉంది ఆయనతో పాటు అక్కడ వాళ్ళు ఉన్నారు ఆయనతో కూడా ఉండిరి గతం కదా అది ఉండేరి అంటే ఫాస్ట్ అంటే మనం గతంలో కూడా ఉన్నామని చెప్తుంది ఈ వాక్యం వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ఉన్నాడు మనం ఆయనతో పాటు ఉన్నామని వాక్యం ఎందుకు అంటే ఈ విషయాలు కేవలము పావుల నుంచే మనం తెలుసుకోగలం ఎందుకంటే ఈ లక్ష మంది ముద్రించుకున్న వాళ్ళు ముద్రించబడ్డ అంటే భద్రపరచబడ్డ వాళ్ళు సెపరేట్ చేయబడ్డవాళ్ళు ముద్రించుకోవడం అంటే ఉదాహరణకి మనకు తెలుసు ఏ రీతిగా ఆ యొక్క పన్నెండు గోత్రికల్ని దేవుడు భద్రపరచుకున్నాను అదే రీతిగా క్రొత్త నిబంధనలకు వస్తే పన్నెండు అపోసల్ని భద్రపరచుకునేది కాబట్టి ఇప్పుడు మనం అర్థం తీసుకోవాలా ఈ పన్నెండు గోత్రికలు ఆత్మీయమైన గోత్రాలు కానీ శారీరకమని కావు ఒకసారి చూపించిన కూడా గతంలో యూధ ఈశ్వర్ యోధ చనిపోయినాక స్థలంలో పౌలుని ఏర్పరచుకుంటు దేవుడు కానీ అపోసలు ఏం చేశాడంటే ఆత్రంగా చీట్లు వేసుకొని మా అనే వ్యక్తిని అపోసలుగా మార్చుకున్నారు కానీ మనం ఎప్పుడు వినమైన గురించి కానీ దేవుడు కూడా హెచ్చరించేవాడు కదా దేవుడు అందరూ కావాలా అందరు శివార్థికులు కావాలా అందరు సేవకులు కావాలి అందరు అపోస్థికులు కావాలి అందరూ ప్రవర్శన గారు అన్ని రూల్స్ మనం నిర్వర్తించాల మన సేవా జీవితంలో అందుకు దేవుడు మనల్ని అందరినీ నేర్చుకున్నాడు కాబట్టి పద్నాలుగవ అధ్యాయంలో ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ మొదటి వర్షంలో సిను పరత మీద గోరపిల్ల ఉన్నది వీళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆయనతో పాటు అయితే ప్రటన గ్రంథంలో నేను చూపించిన కొంత కాలం కిందట ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ క్రితము రికార్డింగ్స్ లో ఉంది మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం తర్వాత మొదటి అధ్యాయంలో దర్శనము రెండవ అధ్యాయంలో ఆ యొక్క సంబంధించిన విషయము దాని తర్వాత రెండవ అధ్యాయం అంతా ఏడు సంఘాలకు సంబంధించిన విషయాలు మనం వారు చూస్తూ ఉంటాం అయితే చివ్వని సంఘకాలము అంటే లవదికి సంఘకాలం ప్రతి సంఘానికి సంబంధించిన బోధన అక్కడ చూపించిన ఏడు సంఘాలకు సంబంధించిన బోధన ప్రతి సంఘము దేన్ని సూచిస్తుంది వారి జీవన గురించి ఏ రీతికి ఉంది అని చూపించిన తర్వాత ప్రతి సంఘంలో ఈ నాలుగు గుంపులు ఎక్కడ ఉన్నాయని చూపించిన ఇవి కూడా మనకు దొరకవు ఎక్కడ కామెంట్రీస్ లో ఇది నీ స్వ నువ్వు సొంతంగా ప్రయాసపడి వెతుకోవాల్సింది ఆయన సన్నిధిలో ఆయన బయలుపరిచే దేవుడు ఆశగలను హృదయాన్ని తిప్పితి పరిచే కాబట్టి గొర్రెపిల్ల ఎక్కడ ఉంటే వీళ్ళు అక్కడ ఉంటారు గొర్రెపిల్ల బయట ఉంటే వాళ్ళు బయట ఉంటారు గొర్రపిల్ల లోపలు ఉంటే వాళ్ళు లోపలు ఉంటారు ఆయన మొట్టమొద మొదటి మొదటి నుంచి కూడా బయట ఉన్నవాడే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోపంలో పుట్టిండు కదా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద దాని ఆయన తన సొంత ప్రజలు ఆయన తృణీకరించినప్పుడు ఆయన అనిల ప్రాంతంలో సేవ చేసింది గలలియ గదరియ గెరాసనీయ సమరియ దెక్క పోలి అంటే పది పట్టణాలు అవి అంటే పది పట్టణాలు అట్లా అన్ని అనిల పట్టణాలలో తిరిగింది ఆయన సేవకి శిష్యులు ఎక్కడున్నారు చెప్పండి ఆయన ఎక్కడ పోతే ఉన్నారు లక్ష మంది ఆయన శిష్యులకి సాదృశ్యం తక్కిన కాదు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తారు అయితే ఒకటి ఏంటంటే ఆయన స్వరము వినేవాళ్ళు వీళ్ళు ఆయన స్వరం విని ఆయన ఎక్కడ పొమ్మంటే అక్కడ పోయే పోయేవాళ్ళు అందుకు వాళ్ళ సేవల కార్యాలు జరుగుతాయన్నట్టు నీ సత తలంబృతం పోతే ఎప్పుడు కావు జరుగుతారు కార్యాలు అందుకే ప్రార్థనలు కనిపెట్టాలా ప్రభా ఇది నీ చిత్తమ్మా కాదని నాకు చూపించి నేను దేవుడు అంటాడు బొమ్మ అంటాడు అననీ చెప్పలేదా పొమ్మ లేదా అని ఒక వ్యక్తి వచ్చిండు దారుచూసిపోయేవాడు పోయిన అతన్ని పరామర్శించి ఆయన మాట్లాడే దేవుడు అననీయ వ్యతిరేకిస్తున్నాడు అటువంటి వానికి నేను ఎట్లా పోయి స్వార్థ ఇది ఎప్పుడు ఉండేకున్నా కాదా మనకి సౌలు లాంటి వానికి నేను ఎట్లా స్వార్థ చెప్పాలా అని అననీయ ఎన్కరించేస్తున్నాడు నేను ఏర్పరచుకున్న పాత్ర అయిన పోయి చెప్పు పో అననీయ గొప్ప అవకాశం ఇచ్చింది దేవుడు పౌలు వంటి గొప్ప సేవకునికి అతను బాప్తిజం ఇచ్చాడు తర్వాత అననీయకి స్వసతవరం ఉండే పౌలికి ప్రార్థన సౌలికి ప్రార్థన చేస్తే కంటి చూపు తిరిగొచ్చింది హీలింగ్ అయింది కాబట్టి లవదీకే కాలంలో ఏసు ప్రభు బయట తలుపు ఇప్పుడు నువ్వెక్కడ ఉండాలా లోపలు ఉంటావా బయట ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఉండాలా కదా కాబట్టి మన బాధ్యత అది గౌరపిల్ల ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండాలా ఆయన ఎట్టు పోతే మనం అక్కడ పోవాలా అది మనకు అనుగ్రహించబడ్డ సేవా జీవన విధానం కాబట్టి అయితే నాలుగవ వచనంకు వచ్చినప్పటికీ దానికి ముందు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనం మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను ఒక శబ్దము సమానమైన ఒక శబ్దము పర్లోకముడి రాగా వింటిని నేను వినిన శబ్దము వీణలు వాయించిన వైనకుల నాదన్న పోలింది కొన్ని కోట్లాది కోట్లాది వీణలు వాయిస్తే శబ్దం అట్లా ఉందంటున్నాడకడం దాని తర్వాత మూడవ వచ్చారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు ఈ విషయం అర్థం చేసుకోండి క్రొత్త కీర్తన దేనికి సంబంధించిందంటే విమోచన కీర్తన విమోచింపబడ్డ వాళ్ళు అంటే రక్షింపబడ్డ వాళ్ళు పాడే ప్రార్థన ఆ పాట అయితే క్రొత్త కీర్తన అంటే పాతది కాదండట అట్లా అర్థం చేసుకోవాలా క్రొత్త కీర్తన అంటే రక్షణ అనుభవానికి సాదృశ్యం రక్షింపబడ్డ వాళ్ళు ఈ లోకంలో అయిన కొరకు సం ప్రత్యేకింపబడ్డవారు ఈ లోకాన్ని విడిచిపెట్టన సన్నిధికి వచ్చినప్పుడు విమోచింపబడ్డవారు కాబట్టి ఈ క్రొత్త కీర్తన విమోచన కీర్తన రక్షణ కీర్తన అన్నట్టు కాబట్టి రక్షణకు సంబంధించిన పాటలే మనం ఎక్కువ పడతాం మీకు గమనించడం నేను ఎప్పుడు పాటల్లో ఎన్నుకున్నా పాటలు పాడినా రక్షణ సందేశం ఉండే పాటలే పాడతా ఆరాధన పాటలు కూడా పాడుకుంటా కానీ వ్యక్తిగతంగా ఉంటే ఆరాధన పాటలు పాడతా సంఘంలో ఉంటే మటుకు రక్షణ సందేశం కలిగిన పాటలే పాడుతూ ఉంటాయి ఎందుకంటే ఎవరు తెలుసు ఆ పాట ఒకటి హృదయంలో నాటుకుంటే వాడి హృదయం మండి వాడి రక్షణకు రావచ్చు అయితే ఈ విమర్శన కీర్తన పాడే ఎవరు అంటే భూలోకం నుండి కొనబడ్డ ఆ నూట మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరంట చూడండి ఎవరికి రాదంటే ఈ పాట భూలోకం నుండి కొనబడ్డ వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి ఏ రూపంగా కొనబడ్డవారు చూడంసారి ఇస్రాల్పదులు మొట్టమొదటిసారి ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చినప్పుడు పాటిం ఒక కొత్త కీర్తన దాని మూషే కీర్తన అంటారు అది మనం అక్కడ చూస్తాం పాత నింబ పుస్తకాలలో కానీ వీళ్ళంతరూ విమోచింపబడ్డవారు భూలోకం నుండి కొనబడ్డవారు అనుంది కొనపడ్డవారంటే విమోచింపబడ్డవారు కాబట్టి విమోచనం లేక రెడీమ్డ్ అనుంది ఇంగ్లీష్ విమోచనం రెడీమ్డ్ అంటే కొనబడ్డవారు క్రయదనంగా తన ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్నాడు అన్నట్టు అది విమోచింపబడ్డవారు అన్నట్టు అయితే విమోచన దినం వరకు మనం ముద్రించబడ్డం అని చూపించలేను అటుపోయిన వారం రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో కాబట్టి దేవుని యొక్క ముద్ర దేనికి సంబంధించిందంటే విమోచన దినం వరకు ముద్రించబడడం ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రికల వరకున్న చదవండి వాక్యం ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని విశ్వనందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయాలని ముద్ర ముద్రింపబడిరి పశుధాత్మను వాగ్దనం అది పదమూడవ వచ్చినం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని విశ్వనందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత వాగ్దానం చేయబడ్డ ఆత్మ చేత ముద్రించబడితే తర్వాత పద్నాలుగు వసిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు ఉన్నాడు విమోచనం చేయబడ్డ వాళ్ళ ఈ యొక్క మనము విమోచింపబడ్డ వారము అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేసింది పద్నాలుగ వచనం ఎందుకు ఎందు నిమిత్తం విమోచింపబడ్డ వాళ్ళమంటే ఆయన యొక్క స్వాస్థ్యం ఆయన ఆయన ఆయన యొక్క స్వాస్థ్యం కాబట్టి ఆయన మనల్ని విమోచించుకోవాలంటే మనం ఆయన స్వాస్థ్యమైన అని చెప్తుంది వాక్యం కాబట్టి విమోచింపబడ్డ వాళ్ళందరూ అందుకే ఎప్పుడు వాళ్ళు ఆయన చుట్టూ గొర్రల్ల ఎక్కడ పోతే అక్కడ ఉంటారు లవదీగ సంఘకాలంలో ఆయన తలుపు బయట తలుపు కొడుతున్నాడు లోపల వీళ్ళు పాటలు పాడుకుంటున్నారు వర్షిప్ చేసుకుంటున్నారు అన్ని చేసుకుంటున్నారు కానీ ఆయన మటుకు బయట ఉన్నాడు ఇది నేను ఒకసారి ప్రశ్నించిన ఆయన తలుపు బయట ఉంటే వీళ్ళు ఎవరికి పాడుతున్నారు లోపల ఎవరికి ప్రార్థన చేస్తున్నారు లోపల విశ్వాసం పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి విమోచింపబడ్డ వారు కూడా ఆయనతో పాటు బయటనే ఉంటారు ఆయన ఎక్కడికి పోతే ఆయనతో పాటు అక్కడికి వెళ్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు కాబట్టి విమోచన దినం వరకు మనమందరము ముద్రించబడ్డ వారము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే చూడండి ఎంతకాలం బ్రదర్ ఇది ఇంకెంత కాలం పోతుంది బ్రదర్ అంటే లూకాసు వార్త చూడండి ఒకసారి లూకాసు వార్త ఇరవై ఒకటవ ఇక్కడ కాపీస్తాను వచ్చే వారం మరి కొన్ని విషయాలు చెప్పిస్తా లక్ష నలభై మందికి సంబంధించిన విషయాలు లూకాసు వార్త ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చిన మీరు ధైర్యం తెచ్చుకొని తెచ్చుకోండి మీ విడుదల సమీపించు నేను చూడండి ఇవన్నీ మీరు వింటున్నారు ఈ వాక్యలన్నీ ఈ శ్రమాలకు సంబంధించిన విషయాలు బోర్లకు సంబంధించిన తీర్పులు ఇవన్నీ వింటున్నారు తర్వాత దేవుడు అనేక పర్యాలు మనకి ప్రవచనాత్మకంగా చూపించండు ఈ లోకపు పరిస్థితి ఎట్లా ఉంది ఆర్థికం ఏ రీతిగా పతనం అయిపోతుంది దాని తర్వాత రకరకాల రోగాలు రావడము ప్రతి రోగానికి వ్యాక్సిన్ వేసుకోమంటారు భవిష్యత్తులో ఇప్పటికే దగ్గర దగ్గర నూట యాభై ఉన్నాయి కేవలం కోవిడ్కి ఒకదానికే కాదు మీరు చిన్నప్పుడు ఎన్నో వేసుకున్నారు రకరకాల టీకాలు అంటారు టీకాలైనా వ్యాక్సిన్స్ ఎన్నో టీకాలు వేసుకున్నారు చిన్నప్పుడు అట్లా ఇంకా రకరకాల టీకాలు వస్తున్నాయి ఇంకేదో కొత్త రకం అనేది ఎల్లో ఫీవర్ ఒక టీకా ఉంది ఫారిన్ కంట్రీకి పోవాలంటే ఆ టీకా వేసుకొని పోవాలంటే అట్లా రకరకాల టీకాలు వేసుకుంటే నీ శరీరం ఏమైపోవాలా దేనికి పనికి రాకుండా మూలగ ఇవన్నీ ప్రభు మనకు చూపించింది ఎప్పుడు రాబోతుంది ఎందుకు రాబోతుంది ఏ టైంలో రాబోతుంది ఏ మంత్ రాబోతుంది ఎట్లా బలవంతం చేస్తారు దీని తర్వాత నీ పరిస్థితి ఏంటనేది ఎవరు చూపించింది దాని తీసుకోక లేకపోతే నేను నీ కుటుంబాన్ని పోషించుకోలేదు కాబట్టి ఏం చేయాలని కూడా చూపించింది దేవుడు అండ్ చూపించే దేవుడు కాబట్టి ఇవన్నీ జరగడము గ్రహించినప్పుడు త్వరగా సిద్ధపడండి మీ తలలు వెతుకోండి మీ యొక్క విమోచన బహు సమీపం మీ యొక్క విడుదల విమోచన విడుదల ఈ లోకం నుంచి మీ యొక్క విడుదల బహు సమీపంగా ఎంత త్వరగా ఇవి ఆరంభమైతే చూడండి శ్రమలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఇవన్నీ జరగవలసిన సమయం ఇది ఇవన్నీ ఆరంభమైన ఆల్రెడీ కాబట్టి ఇవి ఆరంభమైనవి కాబట్టి నీ విమర్శ బహు త్వరగా ఉంది కాబట్టి పాటు అనేక మంది పో ఇక్కడి నుంచి ఒకసారి చదువు ఇరవై ముప్పై వచనం అదే అధ్యాయం లూకాసు వార్త ఇరవై ఒకటో వచనం కాబట్టి మీరు జరగబో వీటిని ఎలా తప్పించుకొని మనుషు ఎదుట నిలవబోడటకు శక్తి గలవారనట్లు ప్రార్థన చేయొచ్చు మెలుకుగా ఉండడని చెప్పాను ఇది బహు ప్రాముఖ్యమైన వాక్యము లక్ష నలభై నాలుగు వేల మందికి మనం పాటించాల నేను జాగ్రత్తగా పాటిస్తుంది ప్రతిది చెప్పబడ్డ వాక్యాన్ని నేను జాగ్రత్తగా పాటిస్తా ఏం చేయాలా ఇంగ్లీష్ వాచ్ ఈ దేర్ అండ్ ప్రే ఆల్వేస్ ఎల్లప్పుడూ ప్రార్థించమంటుండి మెలకువగా ఉండండి కనిపెట్టుకోండి ఎల్లప్పుడూ ప్రార్థించండి ఎందుకు ఎందుకు ప్రార్థించాలా బ్రదర్ అక్కడ ఉంచుడు వాక్యం జరగబో వీటిని తప్పించుకొని వీటన్నిటి తప్పించుకోవాల ఫస్ట్ పాయింట్ ఎందుకు ప్రార్థించాలా ఎందుకు మెలకువగుండాలా మెలుకోవడం అంటే ఏం తెలుసా అబద్ధ బోధ నుంచి రావడం గుడ్డిగా నమ్మిన బోధనని కళ్ళు తెరిసి గ్రహించడం అది గ్రహం గమనించడం అంటే దాని తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థించవాలి పరే ఆల్వేస్ అండ్రెడ్ ఎందుకు ప్రార్థించాలా వీటన్నిటి గ్రహించడం కొరకు దాని తర్వాత మనుషు కుమార్ ఎదుట నిలబట్ట శక్తి గలవరకు దేవుని ఎదుట లేవడానికి శక్తి ఉండాలా లేకుంటే పరిగెత్తిపోతారు మనుషులందరూ సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారాయనని చూసారు అనుంది వాక్యం మాతో వార్తలో మనం కాదు ఆయన ఎదుట యోగ్యులై నిలబడి ఉండాలా అంటే ప్రార్థించాలి తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండడాన్ని చెప్ప వీటన్నింటినీ తప్పించుకోనికి కూడా ప్రార్థించాలంటున్నాడు ఈ కమిదట జరగబో ప్రతి పూరల తీర్పు అన్నింటినీ నువ్వు తప్పించుకోవాలా అంటే ప్రార్థించాలా మనసుకు మన ఎదుట నిలబడాలా అటువంటి శక్తి కొరకు ప్రార్థన చేయాలా కాబట్టి ఎందుకు ప్రార్థన చేయాలంటే యోగ్యుడు వై వీటన్నిటి తప్పించుకోవడానికి విమోచించబడడం అంటే అర్థం కాబట్టి యోగ్యత బహు ప్రాముఖ్యమైన మనం ప్రయోజనాల ప్రభు నాకు ఆ యోగ్యత లేదు నువ్వు రాదు నేను దాన్ని కొనుక్కోలేను నేను దాన్ని సంపాదించుకోలేను నీ కృప వలన నాకు అది అనుకరించబడలే అటువంటి కృపాన్ని దేవుడు మనకు యోగ్యత కలిగి అనేదిటా శక్తి కలిగి అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మనకు అనుగరించడానికి ప్రార్థిస్తాం పరశుధర భవి తండ్రి వదనాలైనా ఏసైనా అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు తండ్రి లక్షణ అద్భుత మందిలో సకల గౌతం నుంచి మీరు వాళ్ళని కొనుక్కొని విమోచించుకున్నారని ఉంది వాక్యంలో అయినా వారు క్రొత్త కీర్తన పడతారు విమోచన గీతం కాబట్టినైనా ఆ గీతం పాడే వాళ్ళు లక్ష మంది ఇది ఎవ్వరికి రాదు అనుకుంటుంది ప్రభావ కానీ వీళ్ళు తప్ప ఎవరు పాడలేరనుకుంటూ చెప్తున్నారు నేను సంపూర్ణంగా సత్యంలో ఉన్న వాళ్ళే విమోచింపబడ్డవారు అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తుంది విమోచన దినం వరకు మేము ముద్రించబడ్డాం మీ యొక్క పరిశుధాత్మ ద్వారా దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు అర్పించుకుంటున్నాం ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అందుకే సైతాన్ని మమ్మల్ని ముట్టలేక మా చుట్టూన్న ముట్టి మమ్మల్ని బాధపడుతున్నాయి అవును ప్రభా కానీ వాని మీద మీరు మాకు అధికారం ఇచ్చారు శత్రు బలవంతటి మీద సైతాన్ని తొక్కుటకు సర్పంలో తెలియని తొక్కుటకు మీరు మాకు అధికారం ఇచ్చినారు మీ మహిమ కొరకు మేము వాడుతున్నాం ఇది ఈరోజు ఈ వాక్యాలని బయటికి తీసుకురావడం వల్ల వాణ్ణి తొక్కుతున్నాం ప్రభా ఆ రీతిగా అబద్ధ బోధని తొలకేస్తున్నాం నేను అందరికీ ఈ యొక్క విషయాన్ని మేము చూపిస్తున్నాం చూపించిన వాళ్ళు మీరే నేను కాబట్టి మీ పక్షంగా ఉండి ఎవరి ఎక్కడ పోయి చూపిస్తే అక్కడ పోయి చూపించాలని మేము అటువంటి భాగ్యాన్ని వింటున్న వాళ్ళందరికీ అనుగ్రహించి వారి చేతులు అద్భుతాలు చేకూర్చి స్వస్థతలు అనుగ్రహించమని ఏసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపించి మనందరికీ సదాకాలంతో రెండుగాక ఆమెన్ ఫ్రెడ్జిండ్ ఫ్రైజిలాండ్ ఫ్రెండ్ ఫ్రైజ్లాండ్ ఫ్రైజిలాండ్ ఫ్రెండ్స్